రెండు వందల అరవై ఆరు కోటాన కోట్లాయ కోరికలు జన్మములు కూటువూడి రాట్నపు గుండ్రలైన మిన్నుపై నున్న జీవులు మన్నుపై ప్రవేశించి అన్నద్వారమున దేహము మోచీ మున్నిటి దాన ఫలిముల భుజించి అప్పటి తిన్నని కర్మములు గాజెలబూసేరయ్యా ఇరవు మరచి మరి ఎరవుల కాపిరేలా సురలు నరుల మంట చొక్కి చొక్కి స్వరిది లోకములెల్లా జొచ్చి కాలగతులను పోరినాయుష్యము గొల్చిపోయుచున్నారయ్యా దండగా తిరుమల కొండ ఎక్య సుజ్ఞానులు పండిన మనసుతోడబతి చేసి అండనే శ్రీవేంకటేశు నలమేల్మంగను గొల్చి నిండు నిధానములై निचिनय्या